అంతే అంతేగాని క్యాజువల్ గా తీసుకున్నావు అనుకో అవి కూడా నీ మనోబుద్ధులలోకి చేరిపోతాయి అప్పుడు నువ్వు అభిమాన త్యాగం చేయలేవు జీవభావంలో నుంచి బయటపడలేవు నువ్వు ఏ నిర్ణయం చేత అయితే ఆ పరిమితిని దాటలేవు దాటడానికి ఉపయుక్తమయ్యేటటువంటి నిత్యనే గురువు వారధే గురు తన మీద నుంచి నడిచెళ్ళటానికి ఎంతమందికైనా ఆధారంగా ఉండేటటువంటి వాడే గురువు అయ్యో ఇంతమంది నా మీద నుంచి నడిచెళ్తున్నారే అనుకోడు ఎందుకని ఆయన ఆ పని నిమిత్తమే వచ్చాడు ఆయన పనేది ఆయన ఆధారంగా చేసుకుని అందరు వెళ్లాల్సిందే తప్పదు వాళ్ళందరూ దానివల్ల ఆయన ఆ ఆయన యొక్క ఉపాధి దేహం ఆ వచ్చింది అవతార మెహర్ బాబా అంటాడు దైవీ ఉన్మత్తులను మేల్కొలపడమే నా ఈ అవతార లక్ష్యం అంటాడు దైవీ ఉన్మత్తులను మేల్కొలపడం అనేది ఎంత కష్టం అంటే ఆ దైవీ ఉన్మత్తని వాళ్ళ జీవితకాలం అనుభవించాలి ఆ ఉపాధి మార్చం అది పోదు అది సృష్టిలో ఉన్నటువంటి నియమం కానీ వాళ్ళందరినీ మేల్కొలపడం ద్వారా వాళ్ళని ఆ జన్మలోనే పై స్థాయిలోని జ్ఞానానికి ఏడవ జ్ఞాన భూమికకి తరింపజేసేటటువంటి పద్ధతి అనమాట ఐదవ జ్ఞాన భూమిక జీవన్ముక్తి ఆరవ జ్ఞాన భూమిక దైవీ ఉన్మత్తత ఏడవ జ్ఞాన భూమిక పరబ్రహ్మ నిర్ణయం చాలా జాగ్రత్తగా గమనించాలి జ్ఞాన మీద మాట్లాడే వాళ్ళు మన దగ్గర కొంతమంది కనపడుతున్నారు అయితే స్వానుభవంలో ఉండాలి సహజంగా ఉండాలి సామర్థ్యంతో ఉండాలి ఎంత మంది అందించినా నీ జ్ఞానం నీ శక్తి తరిగిపో నీ జ్ఞానశక్తి ఎంత సస్థితిలో ఉండాలయా అంటే ఎంత మంది నిన్ను ఆధారంగా చేసుకుని తరించినా నీ జ్ఞానము నీ శక్తి నీ సామర్థ్యము తగ్గిపోకుండా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి జ్ఞాని అన్నవాడు ఇట్లాగా తన నిత్య జీవిత ఆచరణలో చాలా జాగ్రత్తగా మైత్రి కరుణ ముదిత ఉపేక్ష స్వరు జ్ఞాననిష్టలనో నిలబెట్టుకోవాలి హరి ఓం శ్రీ గురుభ్యో నమరి ఓ మదర్ణమిదం పూర్ణముదే ఓర్ణస్ ర్ణమాదాయర్ణమేవాశిష్యసి శ్రీగరుభ్యో నమ హరి ఓ నారాయణ నారాయణ